బ్రామ సాఖానికి ఇంత వారు నడిపించుండు ఇప్పుడు మనం నడిపించే దేవుడు నువ్వే ప్రస్తుతాత్మ సహాయం చేయని మా తలంపు తొలగించి మీ ఆత్మ ద్వారా మేము మాట్లాడి కాల్చేసి ఈ వాక్యం సైతం గ్రహించడానికి అలానే మీరే జ్ఞానం కలిగించి మీ ఆత్మ నడిపి దయత్న ప్ర నా పేరు మనోజ్ ఈరోజు థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ఫోర్టీన్ అది తిరుమల జిల్లా ఉంటా వచ్చేసారితో అయితే దేవు నల పేరు ఉండి వచ్చిన నిన్ను అడుగు వారికి నిన్ను అప్పు అడుగగా అడుగు గోరువాడి నుండి మేము ముఖం తీసుకోకున్నాం వద్దు మీ పొరుగు శత్రువుని ప్రవేశించ చెప్పబడిన మాట మీరు ఉన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకం ముందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించదు వారి కొరకు ప్రార్థన చేయదు ఆయన చెడ్డవారి మీదనూ మంచి వారి మీదనూ తన సూర్యుని ఉదయింపజేసి నీటి మంత్రుల మీదనూ అవినీతి మంత్రుల మీదనూ వర్షం పిలిపిస్తున్నారు ఒకడు ఒక మైలు దూరం రమ్మని చేసిన వాణితో కూడా రెండు మైళ్లు వెళ్ళుము ఈ యేసు ప్రభు ఒక ఉమ్మానం కొండ మీద చెప్తున్నాడు అన్ని చెప్పి నేర్పిస్తున్నాడు ఇద ముందు మీరు సేవ చేయబోతుండ్రు మీరు ఎట్లా ఉండాలా అలా ప్రజలతో ఎట్లా ఉండాలా ఎట్లా ప్రేమ పంచుకోవాలా అని ఇక్కడ ముందే నేను దీని తర్వాత పరిస్థితి ఆత్మ వారు ఇంకా సరస్వత పోయిన నీ సోదరులు ఒక కిలోమీటర్ పోవంటే నీ ఒక మహిళలు రామ్ బలవంత చేస్తున్నా రెండు వెళ్ళము అలా మన సోదరుణ్ కానీ మన పురుగు వాళ్ళు రామ్ అంటే ప్రేరకు ఏం చేయాలంట పోవాలంట ఏం బలవంతం చేస్తే పోవాలంట అలాయ మా తిరుగు చేస్తుంటే మాకు రెండు గంటకి వచ్చి మాకు లేపుతారు వచ్చి లేపుతారు అక్కడ ఉన్న చాలా మంది ఎవరు రారు రెండు గంట కానీ ఒక్క గంట నిద్రలు వస్తారు గా ప్రే చేస్తాం చేయమని పోయి చేసి కొంచెం ప్రేర్ చేసి కొందరు ఏమో హాస్పిటల్కి పంపించి ఇట్లా చేసి వస్తూనే ఉంటాం ఎందుకంటే ఈ వాచ్యం నాకు ఉదయంలో తక్కువనే ఉంటుంది ఇవన్నీ పిలిచినా ఏం చేస్తాం పోతే మీటర్ సిస్టర్ అంటుంది ఏం నేను ఇల్లు ఇచ్చాన్ని వెళ్ళిపోతున్నాను పని చూడవా ఏం చూడవా అని చేసుకుంటా పని కొన్ని చూసి పోతూనే ఉంటా అని మనం పిలుస్తుంది కదా చోటు మనం ఏమంటారేమో మన ప్రేరర్లు కదా అని చెప్తానంట హలో అన్ని సహోదరులు ఒక కిలోమీటర్ మాట కిలోమీటర్ పోను అప్పుడు నేను సేవ చేసుకుని నైట్ పండుకొని పొద్దున్న డ్యూటీకి పోతున్నా డ్యూటీకి పోతుంటే ఒక బ్రదర్ బండి మీద వచ్చినాడు బస్ దగ్గర ఆపిన డ్యూటీకి లేట్ అవుతుంది భయంకరంగా ఏం చాలే సుప్రభా బస్ మంచిదా బస్ మంచిదా లేట్ చేస్తే బ్రదర్ వచ్చి దగ్గర ఆపినాడు ఆపినాక ఎక్కడ అంటే నాకు బొగ్గులుగుంట పోవాలా నాకు విఎస్సీ ఇస్తే సాలన్నాడు ఆ బ్రదర్ నాంత బైబుల్ చదవబోతుండే ఎప్పుడు నువ్వు ఎక్కడ పోతే పోతే ఆయన అడుగుతున్నాడు నువ్వు ఎక్కడ పోతావు అంటే నిన్న బొగ్గులుగుంట పోవాలా చూరస్తుంది అంటే అక్కడ వరకు ఇస్తున్నాడు ఆయన గడిచినాడు దింపి దింపి అంటాడు బైబిల్లో ఉన్నది ఒక్క కిలో రామ్ అంటే నేను చెప్పలే ఆయనకు ఆయన వచ్చేంత వరకు అంటే ఆయన దేవుని ఏం చేస్తున్నాడు వాక్యాసరాయ ప్రేమ చూపిస్తున్నాడు ఆయన ఆయన ఏం ప్రేమ చూపిస్తున్నాడు హలో అూడండి మనకు కొన్ని దేశంలో చేస్తాం కొన్ని మనం ఈ దినమే అక్కడ ప్రేరుకు పోవాలంటారు అప్పుడు మనం పురుగు వస్తాడు బాధపడుతున్నా ఏం చేస్తాడు మనం మనం గ్రహించాలా ఎక్కడ బాధ ఉందో చూడాలా పురుగోళ్ళు మనం ఏం చేస్తే కొంచెం ఉంటారు ఇక్కడ ఎడిచిందని ఎక్కడికి పోతా అంటే మన సొంతంప్పుడు మన సొంతల మీద ఆధారపడుతున్నాం అలాగే చెప్పండి పురుగోళ్ళకన్నా పోతే అప్పుడు నేను తెలుసుకుంటారు అరే నా సంగతులు పిలిచి రాలే కానీ ఈయన వచ్చినాడు దేవుని ప్రేమ ఉంది ఈ దేవుని ప్రేమ ఉంది అది నీలో ఉన్న ఎస్వరావు చూసి ఆయన తెలుసుకుంటాడు అప్పుడు నీతో మాట్లాడడం కొన్ని విషయాలు తెలుసుకుంటాడు ఆయన అలాగే ఇంకేమంటుందా ఇక్కడ చూద్దాం నిన్ను అడుగువానికి అడుగువానికి అప్పు అడుగు వారి నుండి అప్పు గోడీ తిప్పుకోదు ఉంటే ఉండాలా ఉంటే ఉండాలా చేస్తారు చేస్తాం చెప్పాలా అలా ఏం చేయమంటాడు ఇక్కడ నీ పొరుగు ప్రేమించి నీ శత్రువుని దేశించుకుని చెప్పబోయే మాట మీరు కదా నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరులకు ముందు తండ్రికి కుమారు మీ శత్రు ప్రేమించు మీ శత్రువు ఏం చేయాలా ప్రేమించాలా మనం ఎంత చేసిన ఏం చేయాలా మనం ప్రేమించాలా మన వస్తువు ఏం చేయాలి ప్రేమించాలా కొట్లాడుతున్నారా ఏం చేయాలా వాళ్ళకి ప్రేమించాలా అది నువ్వు మనం అట్లా చెప్పిన ఇయ నేను ప్రేమ చేయ అక్కడ పక్క పో అంటే మేం ఆయనకు అంటే ఈర్ష్య పక్కనుంచి దేశిస్తున్నా నువ్వు ఉండొద్దు మనం అలా మన మన ప్రభుకి మీ సెలవులు ఏం చేసిండ్రు కానీ ఏసుప్రభు ఏమంటాడు తండ్రి క్షమించు అంటే మనం ప్రభు పోలీగా ఉంటారా మన యేసు ప్రభు పోలీగా ఉంటాభు చూపేసి ఇంకా ఏం లేదు ఆయన ఎట్లా నడుచుకున్నా మనం అట్లా నడుచుకోవాలి ఇంకేమంటాడు ఇక్కడ మిమ్మల్ని ఉదయం చూడండి సేవా చేయాలకు మీ ఏం చేస్తు వర్షం అంటే పరిశోధన ఆయన చెడ్డవాడి మీద అందరి మీద ఏం చేస్తున్నాడు వర్షం కురిపిస్తున్నాడు ఆత్మీయంగా చూస్తే అలాడి అందరికీ ఆయన ఏం చేస్తున్నాడు కానీ ఏం చేయా అందరికీ ఒకే రీతిగా చూస్తున్నాడు అందరూ ఏం చేస్తున్నాడు ఒకే రీతిగా మన పాట అంది ఏముంది పాట ఒక పాట ఉంది అందరికీ ఒకే రీతిగా ఆనంద అందరికూ ఒకే ప్రేమించే క్రీసే చూడండి ఆయన అందరికీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నారు అందుకోసం ఆయన ప్రేమ ఏముంది సిల్వ మీద చాలా గొప్ప కనిపించింది ఆయన ప్రేమైంది సిల్వర్ లా గొప్ప ఆయన ప్రేమించి మరణించి తిరిగి లేచిన కూడా జనాల్ జనాల్ ఏం చేస్తున్నారు ఆయనకు అంగ్రేజీ రక్షణ పొందుతు ఇది ఆయన ప్రేమ కార్యం పది అలా మానవులు ఎంత నరకు చూసి రక్షణ పొందుతున్నాడు ఆయన ప్రేమ కార్యం ఇది బైబుల్ అంతా ప్రేమ కార్యం చెప్తుండే ఇక్కడ చూద్దాం ఇంకా ఎనిమిదిలో జీదో ఎనిమిదిలో ఐదుపతికి వచ్చి చూడండి కపసు ప్రభు అప్పుడు ప్రసీించబు ఒక ఇంట్లో ప్రసీించినప్పుడు ప్రభు నా దాసులో బాధపడుతూ చెప్పి చూడండి నా దాసులు పక్షవాదితో బాధపడుతున్నాడు ఆయన బాధపడుతుంది ఈ ఏంది ఈయన బాధపడేది ఈయన ఇస్తు పక్షవాదితో నడవేలేని స్థితితో ఉన్నాడు ఆయన నడవేలేని స్థితిలో ఉన్నాడు ఈయన ఈయన కింద పని చేసాడు కానీ ఏసు ప్రభు ఈయన తెలుసుకున్న తర్వాత పోయి యేసు ప్రభుత్వ ఏం చేస్తున్నాడా మాట్లాడుతున్నాడా ప్రభువా మిగిలిన బాధపడుతుంది పతి దిన బాధ చూస్తున్నామో అలా చూస్తున్నామో ఇంకేమంటున్నా ఈయన విశ్వాసం చేసి నేను వచ్చి ఆయన స్వస్థపరుచున్నాను శతాధిపతి ప్రభు నా ఇలోనికి వచ్చే పాత్రను నా ఇంట్లో ఏ పాత్ర నేను కాను అంటే దేనికి పనికిరాను ప్రభు దేనికి పనికిరాను అని చెప్తున్నాడు అంటే ఈయన ఎంత దేవుని తెలుసుకున్నట్టు తెలుసుకున్నట్టు అప్పుడు పోయి ఆ పక్షవాదిగా వచ్చి ప్రార్థన చేయవచ్చు కదా ప్రార్థన చేస్తారు చూస్తాం మనం ఒక పక్షవాది కోసం చూస్తాం ఆయన ఆశ ఉంది దిగాలని దేవుదూతో వచ్చి ఏం చేస్తా కొనలే తను దిగుతాను నేను నాకు ఎవరు లేవరు అంటే ఈయన ప్రార్థన చేస్తా నేను తని ఈయన వాళ్ళు ఈయన ఏం చేస్తున్న పోయి మాట మాత్రం మాట మాట సడు స్వస్థపరచుము అంటే ఈయన తెలుసు అలా ఆ వాక్యంలో ఎట్లా శక్తి ఉంది తెలుసు మాట తెలిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచుడు ఈ మాట మిత్రులకు ప్రార్థన చేస్తాను తప్పకుండా స్వస్థత ఇస్తాడు దేవుడు మహిమగంతా ఆయన ప్రభావంకి స్వస్థ ఇస్తాడు ఆ స్వస్థత కలిగి కొన్ని దేవుని దగ్గర రక్షణ పొందుతారు ఏం చేస్తారు అందరూ మనమే చూసిన మన జీవితంలో ఎన్నో డాక్టర్ దగ్గర పోయినా ఎన్నో మంత్రాల దగ్గర పోయినా ఎక్కడ స్వస్థ దేవుడి దిగి నాకు స్వస్థత ఇచ్చింది ఇంటనే ప్రార్థన చేస్తున్నా మా మమ్మీకి చెప్పిన మమ్మీ నన్ను ముట్ నన్ను ఉంటలే చూస్తే పెద్ద నాకు వచ్చి తాకింది అప్పుడు నుంచి బలం వచ్చి ధైర్యం వచ్చింది లెక్కనని భయం పోయింది అంటే ఇక్కడేమంటే నువ్వు మాట తెలిసి సాల్ అయ్యాధి అధికారులున్నారు అందరిలో ప్రేమ లేదు అందరిలో ప్రేమ ఆఖరి కనిపిస్తలేదు నేను నా గిన్న పైన అధికారులున్నారు చేతికి పో ఈ మాట ఆశ్చర్యపడి అలా అంటే ఈయన కింద నువ్వు పోయి చెప్పు చెప్పలేం చేస్తున్నారు యేసు ఎన్ని కిలోమీటర్లు తెలియదు పోయి యేసు చెప్తున్నాడు ప్రభు నా దాసులు పక్షపాతలు బాధపడుతున్నారు ఎన్ని దినాలు బాధపడుతు లేదు బాధపడుతున్నా ఉంది ఇంకేమంటున్నా వెంట వచ్చిన వాళ్ళని వెంట వచ్చిన వాళ్ళు చూసి అంటే యేసు వెంట వచ్చిన వాళ్ళు చూసి చూడండి ఇజ్రాయెల్లో అంటే ఇంకా దేవుని బిడ్డలు వస్తున్నాయి కనుక ఇంత విశ్వాసం నేను చూడలేదని నేను అంటున్నానని చెప్తున్నాను ఇంత విశ్వాసం నేను చూసాను అంటే దేవుని బిడ్డలే కానీ ఏం చేస్తుండ్రు అసలు ఏం చేస్తారు పాత్ర మీద నమ్మకం పెట్టడం నేను చచ్చకపోతే అక్కడ స్వస్థపడతా పాస్త దగ్గర పోతేనే ప్రే చేస్తే కానీ సంపూర్ణ దేవుని ఆధారం లేదు దేవుని మీద నమ్మకం లేదు అలలియ నీ దేవుని యోగ మీద పూర్తిగా నమ్మకం సమేతలో రాయబడింది అల చెప్పంటే ఈయన ఇంత దేవుళ్ళు ఎదిగిన కనుక ఆ ఇంటి వల్ల ఏం చేసింది వెంటనే నా ఇంకా ఇంత ఇజ్రాయలు వస్తున్నా ఇంత విశ్వాసం నేను వాళ్ళలో చూపడతలేదు లేదు అని చెప్తున్నాను చూడండి రెండు రెండు గుంపులు వచ్చి అనేకులు తూర్పు నుంచి పండుగ నుంచి వచ్చి అబ్రామ్ కూడా రాజ్యసంధి ఈరోకే రాజ్య సంబంధులు అలా విశ్వాసం అవిశ్వాసం నంత మాంత్రిగాలు నిరంతకులు వెళ్లిపెట్ట చీకట్ల లేబడతారు అంటే నరకంలో లేబడతారు అని నితంగా నితంగా ఆ సదాతిపతి మాట్లాడుతున్న ఇంటి అది ఇంకేమంటారు చూస్తే చెప్ప నువ్వు రెప్ప పాటలనే స్వస్థ జరిగింది హలోలియా స్వస్థపడుచుండ్రు అప్పుడే స్వస్థపడుచుండ్రు ఇది ప్రేమ సిద్ధాంతం హలోలియా ఈయనెందుకు పోవాలా యేసప్రభు ఎక్కడ కిలోమీటర్ లేదు కనిక యేసప్రభు ఈయన తన పోయి తన దాసుకో బతమాడుకుని ఏం చేస్తుండ్రు యేసప్రభు వేడుకొని తన పురుగు వాన్ని ప్రేమించి స్వస్థత దేవుడు ఈ వాక్యం దీనించి